అది జ్ఞానానికి కారణమైంది తులసీదాసు సంత తులసీదాసును ఉదాహరణ చెప్తారన్నమాట నానా కష్టాలు పడి ఏరు దాటి ఒక శవాన్ని పట్టుకుని దాన్నే తెప్పగా భావించి అవతల చేరి వాళ్ళ ఆవిడని చూసి వస్తాడు ఇంతకీ నేను చూడడానికి వెళ్ళాను ఆవిడ చూసి రావడానికి వెళ్ళాను ఇప్పుడు అంత కాంగారేమో బాబు తెల రావచ్చు కదా అర్ధరాత్రి ఎందుకు వచ్చావన్నది ఆవిడ లేదు లేదు నిన్ను నిన్ను చూడక నేనుండలేను అన్నాడు నన్ను చూడక నేను ఉండలేను నిన్ను చూడక నేను ఉండలేనని ఆ రాముడి గురించి అని ఉంటే ఈ పాటికి నీకు మోక్షం వచ్చేది కదా అండి ఆవిడ అంతే ఆవిడ చెప్పింది ఈ మాట చెప్పింది అంతే ఈ చూ నిన్ను చూడక నేను ఉండలేను అనేది ఆ రాముడి మీద పెట్టుంటే నా మీద బదులు ఈ పాటికి నీకు జ్ఞానమో మోక్షం వచ్చేది కదా ఏది అర్ధరాత్రి ఈయన ఇంత నానా కష్టాలు ఆయనకి మోహం వదిలేసింది వెంటనే ఈ ఉపదేశం మాట వినగానే ఆయనకి మోహం వదిలేసింది టెనిస్ట్ తిరిగిపోయాడు అంతే ఇక సేమ్ ఇదే నిన్ను చూడక నేనుండలేననేటటువంటి బంధం ఏదైతే ఉందో అదే వెనువెంటనే మోక్షంగా పరిణమించేసి ఏ తత్క్షణమే శుభం అయితే వదిలేసాబో అన్నాడు మళ్ళా ఇలా వెనక వచ్చేసేడు సేమ్ ఈసారి ఇహ మళ్ళా పడలా ఇహ రాముడు వెంట వాళ్ళ ఆవిడ వెంట బదులు రాముడు వెంట చూడండి ఇప్పుడు ఆత్మ రామచరిత మానసాన్ని మనందరికి అందించేడు మరి ఈ పరిణామాలు రావడానికి కారణం ఏమైందంటే క్లిష్టతే అక్లిష్టతగా మారిపోయింది ఇలా ప్రకృతి నీ యొక్క పరిణామానికి సహాయం చేస్తూ ఉంటుంది అందరు సహాయకారులే అసలు సహాయకారి కాని వాడి జాగ్రత్తగా ఈ రెండింటిని మనం బాగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని నిజ జీవితంలో సాధనలో నిర్ణయాన్ని పొందాలి అనాత్మ జ్ఞానాన్ని విడవాలి ఆత్మజ్ఞాననిష్ఠులుగా ఉండాలి హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ మద పూర్ణమిదం ఓర్ణ ఓర్ణముద్య పూర్ణస్ ఓర్ణమాదాయ ూర్ణమేవా వశిష్య ఓ తత్స శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ నారాయణ నారాయణ అందరికీ ఒక విజ్ఞప్తి అండి ఈ రోజువారీ జూమ్ ప్రణాళికలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ బోధించేవారు వినేవారందరూ వీడియో ఆన్ చేసుకోండి ఆడియో మ్యూట్ చేసుకోండి అప్పుడు మీరెవరెవరు ఎలా ఉన్నారు అని చూడడానికి వీలవుతుంది మీతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే గోడకి పాఠం చెప్పినట్టు అవుతుంది ఇది కూడా ఒక గోడే అది స్పందించదు